తీసుకోండి వదలాంటి ఉసిరికాయలు ఉసిరిక ఏదో వాళ్ళకి పోతున్నట్టు వాళ్ళు ప్రణాస్ చేస్తారు ఉసిరి చిన్న ఉసిరి పెద్ద ఉసిరి ఇప్పుడు చిన్న ఉసిరి తీసుకోండి కొన్ని ఎక్కువ పడతాయి ముష్టిలో చిన్న ఉసిరికలని ముష్టి నిండా పట్టుకుని ఇలా పట్టుకుంటాడు పట్టుకుని ఇదిగో చూడాలని ఉసిరుతాడు అన్ని ఉసిరికలు ఒక్కసారిగా ఉత్పత్తి అవుతాడు ఒకేసారిగా అన్ని ఉసిరికలు కూడా ఆవిర్భవిస్తాయి అలా జగత్త ఆవిర్భవించిందని మాత్రం అనుకోవద్దు నా యుగపతి బదరముష్టి ప్రక్షేపవపతి ఒక క్రమంలో ఉద్భవించింది అని తర్వాత మనం చెప్తాం దీని మీద ఒక మీమాంస చాలా ప్రక్కన మీమాంస యుమసూత్ర భాషలో ఇవన్నీ బాగా చేస్తారు హైలీ అనలైజ్డ్ సబ్జెక్ట్ వేదాంత హైలీ అనలైజ్డ్ ఎలాగంటే ఎందుకు ఈ సీక్వెన్స్ జగత్తు సత్యం అన్నవాడికి సీక్వెన్స్ కావాలి కానీ నువ్వు జగత్తు నిత్యనీయుడికి నీకు ఎందుకు సీక్వెన్స్ ఇదే జగత్తు సత్యం అనేవాడికి వాడికి కోపం సీక్వెన్స్ కాస్మాలజిస్టులు వాళ్ళు చాలా ఓపిక్గా ఏ వరుస తెలుసుకుంటూ ఉంటారు నిన్న పేపర్లో చూశాను నేను ఆ దిగ్వాంగన మరుక్షణంలో ఏ పరిస్థితిలో ఉన్నది అనేదాన్ని ప్రాక్టికల్గా దాన్ని డెమోన్స్ట్రేట్ చేసి ప్రయత్నం చేస్తున్నారు దిగ్ఞాంగ అయిన వెంటనే మ్యాటర్ ఉండదు పార్టికల్స్ కూడా ఉండవు ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ పార్టికల్స్ కూడా ఉండవు కేవలం ప్లాస్మా స్టేట్లో ఉంటుంది అంటే ఈ సబ్ సబా పార్టికల్స్ ఈ పార్టికల్స్ ఎలక్ట్రాన్స్ ఇలాంటి పార్టికల్స్ మళ్ళీ ఏ అలా ఉంటుంది అది ఏదో గ్లూకాన్స్ అని స్క్వార్క్స్ అని ఏవో ఉన్నాయి పార్టికల్స్ అవి కలిస్తే ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అవి వస్తాయన్నమాట ఆ స్టేట్ లో ఉంటున్నప్పుడు దాని నుంచి తర్వాత ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఇవన్నీ వస్తాయి అవి కోయిన్స్ అవి సరిగ్గా ద ఫాల్ ఇన్ ప్లేస్ అండ్ దాన్ని ఐటమ్స్ వస్తాయి ఇలా దరిద్దీ సీక్వెన్స్ సో దివ్యాంగ్ అయిన వెంటనే ఉండేటువంటి ఆ ప్లాస్మా స్టేట్ అంటారు పార్టికల్స్ కూడా క్లియర్ కట్ గా ఫారం కాని ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ స్టేట్కి ప్లాస్మా స్టేట్ ఆ స్టేట్ని వీళ్ళు క్యాల్కులేషన్స్ అవి చేసి ఒకటి క్రియేట్ చేసి పెడతారు థిరిటికల్గా అటువంటి స్టేట్ని మనం ల్యాబొరేటరీలో క్రియేట్ చేయగలమా అని ఒక సో ఈ విధంగా కాస్మాలజిస్టులు థిరిటికల్ ఫిజి ఈ క్వాంటమ్ ఫిజిసిస్టులు వాళ్ళు ఇలాంటి రీసెర్చ్ చేస్తూ ఉంటారు అంటే సపోజ్ మీ క్రియేట్ అనుకోండి ద విల్ గెట్ ఏ నోపెన్ ప్రైజ్ ఫర్ దాట్ గుడ్ నైస్ వాట్ ఈస్ ద్యాట్ సో ఈ విధంగా రీసెర్చ్ నడుస్తూ వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారని క్రియేట్ చేశారో చేస్తారో ఏదో దానికి ఏదో చాలా పెద్ద పెద్ద ఆపరేటర్స్ లో అవి కావాల్సి ఉంటాయి సైకో ట్రాన్ మెగా ట్రా ఇలాంటివి ఇవ్వకారా సో దే సే దే హ్యాట్ ఇట్ అంటే ఎందుకంటే దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ సీక్వెన్స్ దట్ ఈస్ ది ఐడియా సో బిగ్ బ్యాంగ్ ఫస్ట్ క్షణం ఇలాగా వన్ మినిట్ తర్వాత ఇలాగా టెన్ మినిట్స్ తర్వాత ఇలాగా అలాగే ఏదేదో సీక్వెన్స్ వేసుకుంటూ వస్తారనమాట ఇవల్ చూస్తున్నారు ప్రాసెస్ సో అలాంటి సీక్వెన్స్ ఇక్కడే చెప్తున్నారు కాస్మాలజిస్టులకైతే ద సీక్వెన్స్ మీన్స్ ఎవ్రీథింగ్ బికాస్ ఫర్ దెమ్ జగత్ ఈ స్యల్ సరే ఈ వేదాంతులకి సీక్వెన్స్ ఎందుకండి ఇప్పుడు ఊరు లేదు పేరు లేదు సమలంగా ఉండేది సానుకూటం వాడు ఎక్కడ పుట్టాడు ఇప్పుడు పుట్టాడు అలా పుట్టాడు ఏ సమయంలో పుట్టాడు డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తుంది ఎందుకు ఇది అమ్ముతాను గురించి ఎందుకు ఈ సో సంతానం లేని తల్లి యొక్క పుత్రుడు అన్నారు వీడు ఎవరండంటే సంతానం లేని తల్లి యొక్క పుత్రుడు సంతానం లేని తల్లి యొక్క పుత్రుడు అంటే మిథ్యామిత్రుడే అర్థం సో వీడు ఎలా పుట్టాడు ఎప్పుడు పుట్టాడు పుట్టింట్లో పుట్టాడా ఎందుకు వాట్ ఈస్ మీమాంస అలాగే జగత్తు మిథ్య అంటే మీమాంస దేనికి ఇట్ ఈస్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ బట్ ది ఆన్సర్ ఈస్ లైక్ దిస్ అది మిథ్య అని చెప్పడం బానే ఉంది కానీ అది నిత్య అనే విషయాన్ని సాధకుడు వంట పట్టించుకోవటానికి ఈ క్రమం వినియోగం అవుతుంది మరి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఎప్పుడైనా మీలో కొంతమంది అయినా గుర్తు చేసుకోగలుగుతారు నేను మెడిటేషన్ ఒకటి చెప్పాను ఏమిటో తెలిసినా మెడిటేషను అరికాల దగ్గర ప్రారంభించి ఎడ్డమిన్ వరకు పృథివీ దెన్ ఎబ్డమిన్ ఈజ్ ఆపహ అండ్ దెన్ రిజాల్వ్ పృథివీ ఇన్ ఆపహ అని చెప్పాను గుర్తుందా దెన్ స్టమక్ ఈ మెడిటేషనే అక్కడ కూడా చెప్పాను ఇక్కడ చెప్పి చాలా గల ఉంది ఆడో గో ఉన్నాయని కదా అని చెప్పాను ఇక్కడ ఈ మధ్యనే చెప్పాను అక్కడ సో ఎడ్డమెన్ ఇస్ ఆపహ రిజాల్వ్ దట్ ఇన్ ది ట విచ్ ఇస్ ఫైర్ దెన్ రిజాల్వ్ దట్ ఫైర్ ఇన్ ది వాయు రిజాల్వ్ వాయు ఇన్ ఆకాశ అండ్ రిజాల్వ్ ఆకాశ ఇన్ ఐ ఎందుకంటే మనం ఏమనుకుంటున్నామంటే పంచభూతాలు ఉన్నాయి పంచభూతాల యొక్క సమ్మేళనంతో తయారైనటువంటి జగత్తంతా ఉంది నేనున్నాను అని ఈ భేదాన్ని మనం దర్శిస్తూ భేదంతో బతుకుతూ ఉంటాం ఈ భేదాన్ని ఈ భేదం అంతా తప్పు అని ఓ మాట అనేసి నా దారిని నేను వెళ్ళిపోతే మీ దారిని మీరు వెళ్ళిపోతే అదంత కన్విన్సింగ్ గా ఉండదు వాడు చాలా ఉన్నత స్థాయి అధికారులు సంపద గలవాడైతే వేదం నిత్య ఆత్మే సత్యం అదే బ్రహ్మ అనగానే అహం కృతార్థ ధన్యోస్మి అనే దండం ఎట్లే చెప్పబోతుంది వాడు కృతార్థనే ఇవి చెప్పినైనా కృతార్థం కానీ అలా కదుట అధికారం అటువంటి అధికారం ఈవెన్ శ్వేత కూడా కొన్నిసార్లు కృతంగా బోల్డ్ ఎగ్జాంపుల్స్ పెట్టాయి సో కాబట్టి ఏం చేయాలి కార్యాన్ని పట్టుకో ఈ కార్యాన్ని కారణంలో విలీనం చెయ్యి ఈ చాంద్రోగ్య ప్రక్రియ చంద్రోద్య ఇజ్ ఏ గ్లోరియస్ ఉపనిషత్ శుంగేణ మూలమన్విచ్ఛ అని ఒక సూత్రం ఒకటి చెప్తాడు శ్వేతకేతు నాకు ఆరుణి ఎవరు చెప్తాడంటే అదే నువ్వు కొడుకు అయినా కొడుకును అరే శుంగేణ మూలమన్విచ్ఛ శుంగము కార్యం కార్యాన్ని పట్టుకో పట్టుకుని దాని మూలాన్ని వెతుకు అన్విచ్ఛ అంటే అన్వేషణం చేయి కార్యాన్ని పట్టుకుని ఇదే సర్వస్వాన్ని కూర్చోకు కార్యాన్ని కారణంలో విలీనం చేయి ఎందుకంటే కార్యము అజ్ఞానం చేత కారణం కంటే భిన్నంగా ఉన్నట్లు నీకు కానవస్తుందే కానీ వాస్తవంలో కారణం కంటే భిన్నంగా ఉండదు కాబట్టి తెలివైన పని చేయాలి కార్యాన్ని తీసుకెళ్లి కారణంలో విలీనం చేయాలి జ్లీనం చేయడం అంటే దాన్ని నలిపేసి కాదు అర్థం చేసుకోవటంలో ఇంక అండర్స్టాండింగ్ కార్యం ఈజ్ రిజాల్వ్డ్ ఇన్ కారణం నెక్లెస్ నెక్లెస్ నెక్లెస్ అంటూ ఉంటే మనం పాటలు ఉన్న తర్వాత నెక్లెస్ కాదు ఏం కాదంటే తత్వ్ గారు అంతల్లా బోధిస్తున్నారు దిస్ ఈజ్ గోల్డ్ అంటే అక్కడ మీరు ఏం చేసినట్టు ఆ నెక్లెస్ని మీరేం మెల్ట్ డౌన్ చేసేనక్కర్లేదు అలాగే ఉంటుంది మెల్ల కూడా పెట్టుకోవచ్చు బట్ యు క్లియర్లీ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ గోల్డ్ అంటే కార్యం కారణమునందు విలీనమైనది శుంగేన మూల ఓకే ఐ విల్ డూ దాట్ ఇప్పుడు ఈ విలీనమనే కార్యక్రమాన్ని ఒక్క స్టెప్లో జగత్తు బ్రహ్మ నుండి పుట్టింది వీరేనం చేసే జగత్తుని దిసిగలే బ్రహ్మలో వీలైనా చేసే ఆ కృతార్థులు అయిపోయావా అయిపోయాను ఇజ్ ఓకే రిజ్ బట్ కానీ వాడు అంతకము చేయలేడు ఎందుకంటే ఈ జగత్తులో బతుకుతో ఇదేదో సత్యం అనుకునేటువంటి ఆ భేద చాలా బలంగా మనస్సుకి నాటుకుని ఉంటుంది కాబట్టి క్రమంగా చేయాలి ఎక్కాలు ఒక్కసారిగా మల్టిప్లికేషన్స్ చెప్పేస్తే వాడికి ఏమంటుంది ముందు ఎక్కాలు చెప్పి ఆ తర్వాత పెద్ద పెద్ద మల్టిప్లికేషన్స్ చేయించాలి ఆ విధంగా ముందు నువ్వేం చేస్తావంటే పృథివిని తీసుకోవాలి ముందు ఈ జగత్తులో ఉండే పదార్థాలు ఇన్ని ఉన్నాయనుకోకముందు ఇవన్నీ కలిపి పంచభూతాలు అక్కడికి రా వాళ్ళు అక్కడికి కూడా రాలేదనుకోండి ఇంకా వాడికి ఏం బోధిస్తాం వాడికి ఏదో అంటారో ఏదో ఇచ్చి చెప్పని చేసుకోమంటే చేయడమే కనీసం పంచభూతాల దగ్గరికి రాగలిగితే ఈ మేడ్ అవర్ ప్రోగ్రెస్ ఓకే now నౌ టేక్ పృథివీ రిజాల్వ్ ఇట్ ఇన్ ఆపహ ూ కెన్ డూ దాట్ వై అధ్య పృథివీ అప్పులు కారణము పృథివీ కార్యము రిజాల్వ్ ఇట్ బ్యాక్వర్డ్స్ ఓకే one step back like the second step, third step, fourth step, fifth step ఫైనల్లీ ఇట్ is resolved in ayam and what is దిస్ ayam? ayam is the reflection of brahman so resolve ayam ్రహ్మ అయాం హియర్ అండ్ నౌ జీవ హియర్ అండ్ నౌ డ్రాప్ చేసి అంటే దేశము కాలము అయాం శుద్ధంగా స్వీకరి తెలుసుకున్న నాడు పది బ్రహ్మ చూడండి ఆ ప్రక్రియ ఎంత సింపుల్ గా స్టెప్ వైజ్ మెట్లు కట్టినట్టుగా సో ఫస్ట్ అంతస్తులోకి వెళ్ళాలనుకోండి మెట్లు కట్టలేదనుకోండి మీరు హనుమంతుని ఒక జంప్ చేసి వెళ్ళిపోతాడు మనం ఆలోచింప చేయగలం ఒక ఆరు మెట్లు కడితే ఆరు ఇంటూ ఒకటి సిక్స్ మీటర్స్ ఏదో తిన్న మీద పడే ఎక్కేస్తాం అలాగే ఎక్కడ కూడా స్టెప్ వైజ్ కాబట్టి సాధకుల యొక్క సాధనాభ్యాసం కోసం సీక్వెన్స్ ఇస్తారు అంతే అంతేగాని సీక్వెన్స్ ఎందుకు లేదు సీక్వెన్స్ని ఎస్టాబ్లిష్ చేయటం ప్రయోజనం కాదు ఎందుకంటే అండి కార్యం ఈజ్ మిథ్య దాట్ సీక్వెన్స్ మీన్స్ ఇట్ ఈజ్ ఆల్సో మిథ్య సో సీక్వెన్స్ కేవలము సాధకునే ఉండే కరుణ చేతను చెప్పేది దట్ ఈజ్ హో యూహర్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ ఇంతల్లా ఎందుకు మేము అంశం చేసే అంచేతలే అంటారు దేర్ ఈజ్ నో కమిట్మెంట్ టు ది సీక్వెన్స్ కమిట్మెంట్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ది నాన్ న్యూవల్ బ్రహ్మన్ దట్ ఈజ్ ద కమిట్మెంట్ సీక్వెన్స్ మీద కమిట్మెంట్ లేదు తాత్పర్యం లేదు అంచేతనే ఓ అప్పుడు సీక్వెన్స్ ఓలా చెప్తాం ఇంకో అప్పుడు సీక్వెన్స్ ఇంకోలా చెప్తాం ప్రజెంట్ మ్యాటర్ బికాజ్ సీక్వెన్స్ మీరు తాత్పర్యం కాదనే కాదు కదా మీరు కాస్మాలజిస్ట్ అనుకోండి ఈ వేరో సీక్వెన్స్ చెప్పి రూపో సీక్వెన్స్ చెప్తే ముక్కు పట్టుకుంటారు హౌ యూ కెన్ రూ యా సో ఒకడో సీక్వెన్స్ మరొకటి సీక్వెన్స్ చెప్తే ద అబ్జెక్ట్ బికాస్ సీక్వెన్స్ రియల్ ఫర్ దీక్వెన్స్ ఈజ్ నాట్ రియల్ ది అల్టిమేట్ బ్రహ్మన్ నాన్ రియాలిటీ ఆఫ్ the బ్రహ్మన్ ఇస్ ది ఓన్లీ రియాలిటీ దట్ ఈజ్ అలో దట్ అలో ఇస్ టు బి అప్రిషియేటెడ్ సీక్వెన్స్ Sequence, మ్యాటర్ అకించిత్కరం అంటారు సీక్వెన్స్ అకించిత్కరం డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ సమ్ వేరియేషన్ ఈస్ దేర్ ఇన్ సీక్వెన్స్ వీ డోంట్ కేర్ ఫర్ ఇట్ ఎందుకంటే అది ఉపాయం ఉపాధాయా ఏ హేయా ఉపాయా పరికీర్తిత అని ఆ lo వాక్యపదీయంలోది వాక్యపది ఏమోనో వ్యాకరణ శాస్త్ర గ్రంథం అవుతుంది భర్తృహరిది దాంట్లో ఆయన అంటాడు ఉపాదాయా ఏ హేయా ఉపాయా పరికీర్తికా ఉపాయాని ఉంది కదా ఉపాదాయ హేయ స్వీకరించి పర్పస్ సర్వైన తర్వాత పక్కన పెట్టేస్తాము దాన్ని ఉపాయము అంటాం ఉపాయ సోమవతారాయ అవతారము అవతారము అంటే బ్రహ్మలో విలీనం అవ్వాలి బ్రహ్మలోకి ది పర్సన్ హ్యాస్ టు రిజాల్వ్ దానికి సీక్వెన్స్ ఉపాయం నేర్ ఫోర్ ఇట్ డజన్ మ్యాటర్ ఎవర్ వీ టేక్ ఫైవ్ థింగ్స్ ఆర్ త్రీ థింగ్స్ ఆర్ సిక్స్ థింగ్స్ ఆర్ సెవెన్ థింగ్స్ ఎనీ సీక్వెన్స్ ఈజ్ ఓకే అట్లాంగ్ మీరు As భేదజాతమునంతనూ కూడా అద్వయ పరబ్రహ్మ ఎందు విలీనం చేయగలిగినంత వరకు ఆరున్నాయా స్టెప్స్ మూడు ఉన్నాయా ఐదు ఉన్నాయా డజన్ మ్యాటర్ అకించిత్కరము డజన్ మ్యాటర్ అంటే సో అలాంటి ఒక ప్రయోజనాన్ని మనస్సులో పెట్టుకుని ఇక్కడ సీక్వెన్స్ని చెప్తున్నారు ఆ సీక్వెన్స్ని మనసులో పెట్టుకుని బ్రహ్మ జగత్ మధ్యలో సీక్వెన్స్ గో అప్వర్డ్స్ బ్యాక్వర్డ్స్ వన్ ఆఫ్టర్ దేదర్ రాఫ్టర్ దేదర్ ఆఫ్టర్ దేదర్ ఇవి లెండ్ అప్ంది బ్రహ్మ బీదే జీవన్ దట్ ఈస్ ది మంత్రం తపసా చీయతే బ్రహ్మ తపోన్నమాయతే అన్నాో మనస్స్యోకా సో శంకరు అన్న మాట ఒకసారి ఉందాము క్రమ నియమ వివక్షా అయ మంత్ర తే అంతవరకు అవతారిక నా పుస్తకంలో పైన శ్లోకం కింద భాష ఉన్నాం అవతారికను అలాగే విభాగం లేదు నా ఈ ఇర్రెస్పాన్సిబుల్ ప్రింటింగ్ కైలాసాష్ట్రం ప్రింటింగ్ అంటే ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నావు సార్ మీకు నేను చెప్పానుగా సో అవతారికను సెపరేట్ చేసి శ్లోకం ఎత్తి మీద ప్రింట్ చేయాలి శ్లోకం ప్రింట్ చేయాలి భాషను ప్రింట్ చేయాలి దట్ రెస్పాన్సిబుల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇక్కడ ఇర్రెస్పాన్సిబుల్ సో శ్లోకం ప్రింట్ చేసేయటం దాని కింద అవతారికలు అన్నీ కట్టగట్టి ఫుల్ స్టాపులు లేకుండా వలస పెట్టుకున్నట్టు చేసేది సో గుర్తుపట్టగలిగిన వాడికి పర్వాలేదు కొత్తవాడికి చాలా కష్టం అయిపోతుంది అని అంతవరకు అవతారికి ఉండి ఉండాలి మీ ఆ గీతా ప్రొసీజర్ రెస్పాన్సిబుల్ పంట మంత్ర ఆరోగ్యత అని ఆపాడు కదా చూసారా మంత్రహ మంత్ర కాదు పుణ్యంగం మంత్ర సో ప్రయోగం మంత్రహానే ఎలాగంటే ఓకే మంత్రం ఒకటి ఉంది ఆ మంత్రంలో మంత్రహానే ప్రయోగం ఉంది ప్రయోగం చూపిస్తే మీకు క్లియర్గా ఉంటుందని చూపిద్దామనుకున్నాను నేను ఓకే మ్యాటర్ గుర్తు వచ్చినప్పుడు సో అయం మంత్ర ఈ మంత్రం ఆరంభంలో పడుతోంది అలాగా ఎందుకోసం ఏమిటి మంత్రానికి ప్రయోజనం ఏమిటి అర్థ అంటే ప్రయోజనం పర్పస్ ఏమిటంటే క్రమ నియమ వివక్షార్థ సో ఒక నియత క్రమాన్ని ఒక నియమ అంటే ఖచ్చితమైన ఒక ఖచ్చితమైన క్రమాన్ని చెప్పాలనే కోరిక అదియే ఈ మంత్రానికి ప్రయోజనం ఒక క్రమనీయ క్రమాన్ని నియమంగా అంటే ఖచ్చితంగా కనుక బోధించినట్లయితే విలాపనం చేయాలి అంటే ఇది రివర్స్ డైరెక్షన్ విలీనం చే విలాపనము అంటారు విలీనమున్నా విలాపనమున్నా ఒకటే విలాపనం చేసేటువంటి ప్రక్రియలో సాధకులకి ఇది తోడ్పడుతుంది నేను పంచభూత ధారణ మెడిటేషన్ గురించి ఇప్పుడు ప్రస్తుతం మనుషుల చాలా యూజ్ఫుల్ మెడిటేషన్ వెరీ పవర్ఫుల్ మెడిటేషన్ ఎందుకంటే దేహము పంచభూతములు నేను సాక్షిని అనేటువంటి ఆ దృష్టి చాలా ఇంపార్టెంట్ దృష్టి వెరీ వెరీ యూజ్ఫుల్ ఇన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ఆత్మజ్ఞానం సో అలా మరి ఏదో ఒక క్రమం ఒకటి తైత్రీ అని చెప్పబట్టి మనం ఈ తుడి ఫాలో అవుతాం అదే క్రమం చెప్పక్కలేదు మరో క్రమం చెప్పచ్చు దిస్ ఈజ్ అనదర్ క్రమం సో దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ మంత్ర ఇప్పుడు మంత్రం చూడండి బ్రహ్మ తపసా చీయతే పరబ్రహ్మ చేతన బ్రహ్మ సంకల్పం తపస్సు అంటే సంకల్పం సంకల్పం చేసింది ఏమని జగత్తుని ఆవిర్భవింపజేస్తాను ఎలాగైతే ఊర్మనాధి సంకల్పం చేసింది ఎలాగా నేను ఇప్పుడు గూడు కట్టేస్తాను అని సంకల్పం చేసింది ఆ సంకల్పం ఒకసారి ఊర్మనాధిలో వచ్చింది అంటే కలిగింది అంటే యూజింగ్ స్టార్ట్ అవుతుంది కదా మన సంకల్పానికి మహిమ ఉంటుంది యూజింగ్ అంటే తెలుసు కదా మీకు ఆ లిక్విడ్ యూజ్ అయ్యి అదేమో త్రెడ్గా వస్తుందన్నాం కదా బట్ లిక్విడ్ యూజింగ్ అంతవరకు అది కామ్గా ఉంటుంది ఆ బ్లాండ్స్ అన్ని క్లీన్గా ఏమీ యాక్టివ్గా ఉండో కానీ అది సంకల్పం చేసేప్పటికీ శుభ్ర అయిపోతుంది తేను పుదుగా వండుకునేప్పటికీ ఆ విషయం ఎంతో తగ్గ పొజిషన్లోకి వచ్చేస్తుందంటే సో ఆ సంకల్పంలో మహిమ ఉంది ఇప్పుడు బ్రహ్మ సంకల్పం చేసింది జగత్తుని ఆవిర్భవింపజేస్తాను తపస బ్రహ్మ చీయతే ఈ చీయతే అనే పదానికి నాకు బాగా గుర్తు మా నాన్నగారి దగ్గర నేను పాఠం ఆయన దానికి సరైన అర్థం చెప్పారు తెలుగులో చీయతే అంటే ఉబ్బుంది శనద్ధంగా ఆలోచిస్తే ఏమవుతుంది ఇక ఉబ్బుతుంది హౌ టు ఫుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఎక్స్పాన్స్ ఎక్స్పాన్స్ అంటే సమ్ సిల్లీ వర్డ్ ఇట్ డెంట్ కన్యూ దాక్ట ఉబ్బుతుంది అనేటువంటి ఆ భావన ఆర్ స్వెల్స్ స్వెల్లింగ్ అవుతుంది సో ఉబ్బుతుంది తపసా చీయతే ఇప్పుడు శనద్ధంగా ఎందుకు ఇబ్బుతుంది దాంట్లో లైఫ్ ఉంది జీవశక్తి ఉన్నది బీజము జీవము రెండో ఒకటే బీజ బీజాన్ని తిరగేయండి బు ఈ జ ఆ తీసేయండి బీజ తిరగేస్తే ఏమొస్తుంది జీవ విచ్ జీవ వభయో రభేద సో జీవా బీజ రెండో ఒకటే కానీ జీవా అంటే మనిషి లేకపోతే ప్రాణి దీంట్లో చైతన్యం హైలైట్ అవుతుంది జడం లెస్ ఇంపార్టెంట్ బీజలో జడానికి హైలైటింగ్ చైతన్యానికి ఇంపార్టెన్స్ తక్కువ బీజంలో చైతన్యం ఉంటుంది అయితే మొక్కలు వస్తుందండి చైతన్యం ఉంటుంది కానీ మనం ఆ చైతన్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వం దాంతో జడానికి ఇంపార్టెన్స్ అంటే ఇది వేయింట్ చేసుకుని తినేస్తాం సమగ్ర లేదా జీవాలో జడం ఉంటుంది జడదేహం ఉంటుంది కానీ చైతన్యానికి ఇంపార్టెన్స్ ఎక్కువ దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ చిజ్జడ గ్రంథి అంటారు ఫస్ట్ సో శనగ్వింద అది ఉబ్బుతుంది సో ఈ పేరంటాల్లో శనగలో గీస్తారో ఉగ్గుని శనగలు ఇస్తారు ఈ ఎండు శనగలు ఎవరో ఇవ్వరు ఉబ్బితే దానికి ఒక శోభ వస్తుంది దాన్ని మీరు అలాగే చెబెడితే మొన్నాళ్ళు పొద్దునగా అంకురం వస్తుంది అలాగే బ్రహ్మ ఉబ్బేడు తపసా చీయతే బ్రహ్మ అంటే బ్రహ్మన్ అంటే జగత్ వచ్చిందని అర్థం ఈ అంకురం వచ్చిందే ఈ అంకురము శనగ్రిందస్తుంది అంటే శనగ్రింద ఈలోనేమో అంకురం అవునో ఉండదు రెండు కలిసే ఉంటాయి ఈ కెన్ నెవర్ సెపరేట్ అట్ ఎనీ టైం ది బ్రహ్మన్ అని ది జగత్ ఈ థియాలజిస్ట్ దీనికి వెళ్ళండి ఇంత శాస్త్రం ఇలా ఉన్నా వాళ్ళు ఇదంతా కూడా పక్కన పెట్టేసి వైకుంఠంలోకి వచ్చి ఇక్కడ జగత్తును సృష్టించాడు అక్కడ నడువు కాల్సి దీన్ని నడిపిస్తున్నాడు అని ఇలాగే కథలు చెప్పేసి కాలక్షేపం చేసి ఇస్తారు తప్పించి వస్తు తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు ఎన్నడూ చేయరు కథ మినహాయించి తత్వం అనే మాటే వద్దు కథతోటే కలక్షేపం సో కథ చెప్పారనుకోండి మూడు గంటలు నాలుగు గంటలు కూర్చుంటారు ఫ్లాష్ కోది తెచ్చుకుని కాఫీలు తవ్వుతో రాదు మధ్యలో కీర్తన కథ ఏదైనా పవకుండ్రి సేపు తత్వం చెప్పండి లేచి పక్కనే ఉండే కాఫీ వాటర్ గడిపోతారు తత్వం నేర్చుకోవటానికి మైండ్ని తరువుగా ప్రిపేర్ చేయాలి మైండ్ని ఎంటర్టైన్మెంట్ తోటి ఊరికే సూపర్ఫిషియల్గా కథలకి కమ కథలకే దాన్ని పరిమితం చేసి పెడితే తత్వం అర్థం కాదు ఎనీవే సో తపసా చీయతే బ్రహ్మ అంటే ఈ జగత్తు బ్రహ్మ ఏనాడూ భిన్నం కాలేదు వర్ణనాభి అది చీయతే అది ఇట్స్ వెల్ఫ్ ఇన్ ఇట్స్ with the desire to produce the వివెల్స్ అలాగే బ్రహ్మ యాస్ డో రియల్లీ స్వెల్స్ కాదు యాస్ డో స్వెల్స్ Swells. చీయతే like brahma. తప అన్నం అభిజాయితే అన్నం అంటే అంకురావస్థ అన్నం అంటే హిరణ్య గర్భుడు అర్థం చాలా కఠినమైన మంత్రం అయింది భాష్యకారులు చాలా బాగా వ్యాఖ్యానం చేస్తారు చక్కటి భాష్యం తపసేనా ఉత్పత్తి విధితూని అక్షరం బ్రహ్మా క్షీయ ఉపచీయతే ఉపాదత్ ఇదం జగత్ అంకురమి ఉక్షూణతాం గచ్చతి పుత్రమివ పిత హర్షేణ తపసా చీయతే అంటే అది యక్షం చాలా మంచి మంత్రం సో తపస అంటే జ్ఞానేనా తపస్సు అంటే జ్ఞానం అండి అంటే అని పరబ్రహ్మ ముక్కు ముసు అని కాదు సో అంచేతనే పరబ్రహ్మ గురించి చెప్తా యస్య జ్ఞానమయం తప అని శృతి వస్తుంది ఈ ఇక్కడే ఉందేమో అనుకుంటా ఎక్కడో ఉంది తర్వాత మంత్రంలోనే ఎస్య జ్ఞానమయం తప పరబ్రహ్మ తపస్సు చేసేదంటే భోజనం మానేసి ముకుముసు కూర్చున్నాడని కాదు జ్ఞానమయం తప జ్ఞానమే తపస్సు ఎందుకంటే తప అనే ధాతువుతో అర్థం ఉన్నది తప ఆలోచనే బాధ్యత తప ఆలోచనే సో జ్ఞానానికే తపస్సు అని పేరు కనుక ఎస్సీ జ్ఞానమైనంతపహాని ఇక్కడ చెప్పారు శ్రీకృష్ణుడు తపస్సు జ్ఞానాన్ని చక్కటి వాక్యం ఉంటుంది నాలుగు సమయానికి గుర్తురాలేదు సో నాలుగో అధ్యాయం వస్తుంది ఓకే జ్ఞాన తపస్సు అనేది వస్తుంది సో బ్రహ్మ తపస్సు చేత తపస్సు అంటే జ్ఞానము చేత ఏమిటి జ్ఞానం దీంతో జ్ఞానానికి ఏమిటి సంబంధం అంటే ఉత్పత్తి విధి జ్ఞత ఇక్కడ జ్ఞానము అంటే ఏ జ్ఞానం అవుతుంది ది అకేషన్ ఈజ్ ఫర్ క్రియేషన్ క్రియేషన్కి సంబంధించినటువంటి సంస్కారము ఉద్బుద్ధమవుతుంది కాబట్టి ఉత్పత్తి విధి ఈ జగత్తునంతనే సృష్టి సృష్టించేటువంటి ప్రక్రియ తెలిసి ఉండుట ఈశ్వరుడు సర్వజ్ఞుడు అంటే అదే సో ఇప్పుడు శనగంజ కూడా అంకురాన్ని పైకి తీసుకురావాలి అంటే ఇట్ హ్యాజ్ ఆల్ ది సంస్కార ఇన్ ఇట్ టు పుష్ అవుట్ ది స్ప్రౌట్ దాంట్లో ఆ సంస్కారాలన్నీ ఉంటాయి జీవం అది అంచేతనే శనగంజని కనుక మీరు ఇలా వంకరగా నేలల్లో పాచారనుకోండి అది స్ప్రౌట్ నల్లా లోపలికి పెట్టి అలా పక్క నుంచి దారి చేసుకుని మళ్ళీ జాగ్రత్తగా పైకి తీసుకొస్తాం మీరు తెలివితేటలుగా కరెక్ట్ పొజిషన్ లో పాతారనుకోండి టఫ్ మన స్ప్రౌట్ ఇట్ హ్యాస్ టు కమ్ అప్ ఎండ మొక్క వచ్చిన తర్వాత ఇటు నేడ ఎక్కువగా ఉందనుకోండి ఇటు ఎండ ఉందనుకోండి ఇటువైపు తిరుగుతుంది మరి దాంట్లో తెలివితేటలు ఉన్నాయంటారా ఉత్పత్తి విధిజ్ఞత అలాగే ఈ సమస్త జగత్తు ఆ పరమేశ్వరు నుంచి ఆవిర్భవిస్తాం విష్ణు యొక్క నాభి నుంచి పుట్టిందంటే ఇంకేనండి ఇలాగా దిస్ ఈస్ హస్ నిజంగా నాభి దాంట్లోంచి బోడ్డులోంచి అలా కాదు ఇట్ ఈజ్ హైలీ సింబాలిక్ ఎనివే సో ఉత్పత్తి విధిజ్ఞత ఇక సృష్టికి కావలసినటువంటి ఏ ప్రక్రియ కలదో ఆ ప్రక్రియకి సంబంధించిన జ్ఞానము ముందుకు వచ్చినది ఆ సంకల్ప రూపంగా జ్ఞానం నుంచి క్రియ వస్తుంది దాని నుంచి జగత్తుంది జ్ఞానం నుంచి క్రియ వస్తుంది ఇప్పుడు ఈ చెయ్యి నిల్లాగా మూవ్ చేశాను అనుకోండి ఈ చెయ్య జడ జడమైనటువంటి మాంసము మధ్య ఎముకలు వాటంతటావి నీవు కావు వాటి వెనకాల ప్రాణం ఉంటేనే మూవవుతుంది ఆ ప్రాణం కూడా తనంతటా మూవ్ కాదు మనస్సంకల్పం ఉంటేనే ఆ ప్రాణం కూడా మూవ్ అవుతుంది సో మనస్సంకల్పము జ్ఞానరూపంగా ఉంటుంది జ్ఞానం నుంచే క్రియ ఉదేశం చేతనం యొక్క స్వరూపం అంటుంది ఇదో రాళ్ళు రొప్పలు అంటే జ్ఞానం అక్కలనేమక్కలదు మెకానిక్ల నుంచి మీరు తను తనుతే దాంట్లో క్రియ ఉత్పన్నం అవుతుంది దట్ ఈజ్ ఓకే బట్ చేతన పురుషుడి దగ్గర క్రియ అంటే జ్ఞానం నుంచి ఉదయిస్తుంది జ్ఞానంలో విలీనం అవుతుంది సో ఇక్కడ ఉత్పత్తి రూపమైనటువంటి కర్మ కలదు ఆ కర్మకు సంబంధించిన జ్ఞానము ఉద్బుద్ధమైనది అటువంటి జ్ఞానము చేత బ్రహ్మ బ్రహ్మ అంటే ఎవరు భూతలోని అక్షరం ఆయన ఇంతే బ్రహ్మా అనే పదాన్ని ఈ రగన్ డీవియేట్ ఫ్రమ్ ది మంత్రాసిస్టమ్ ఇంతకు ముందు భూతలోని అని ప్రీవియస్ మంత్రంలోని అంతకుముందు అక్షరం దట్ ఈజ్ ది బ్రహ్మ హీట్ సేమ్ థింగ్ డోంట్ డీవియేట్ దిస్ వే దట్ వే జస్ట్ హోడాన్ టు ది టెక్స్ట్ అన్నట్టుగా సో భూతలోని అక్షరం బ్రహ్మ దట్ ఈజ్ చీయతే చీయతే అంటే ఉపచీయతే ఉపాహ చేశారు అంటే అర్థం ఉక్షూనతం గచ్చతి అంటే ఉబ్బుతుంది అని అర్థం స్వెల్లింగ్ ఉక్షూనత అంటే స్వెల్లింగ్ గచ్చతి ఇట్ గెయిన్స్ సో ఇట్ గేమ్స్ స్వెల్లింగ్ అంటే ఉబ్బుతుంది ఉబ్బుతుంది అంటే ఉబ్బుతుంది ఇలా ఉబ్బుతుంది అనే బ్రహ్మే ద్రవ్యంగా అడుగుతుంది సో ఆ విధంగా అంటే ఈ ఎంటైర్ ఐడియా ఈజ్ బ్రహ్మ యొక్క సంకల్పం చేత జగత్తు ఉదయించింది అని చెప్పడాన్నే పొయ్యిటిక్గా చెప్తుంది ఉపనిషత్తు ఉపనిషత్తులో పోయిట్రీ ఉంటుంది యు కెనాట్ ప్రివెంట్ పోయిట్రీ సో యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద పోయిట్రీ యాజ్ ఇట్ ఈజ్ అండ్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ ఇట్ సో ఉక్షోణతాం గచ్చతి ఎందుకు ఇల్లా ఉబ్బిల్లి అంటే అంకురం ఎందుకు బీజం ఎందుకు గుబ్బుతుంది బీజం అంకురమివ ఉక్షోణతాం గచ్చతి బీజము అంకురాన్ని ప్రకటింపచేద్దామనే సంకల్పాన్ని పొంది అప్పుడు ఉబ్బుతుంది బీజం అదేవిధంగా దానికి నీళ్లు పోసి కొంచెంసేపు నానబెట్టేప్పటికీ ఆ బీజంలో ఉన్నటువంటి సంస్కారం ఉద్బుద్ధమయ్యి ఆ నీళ్లు యొక్క నీళ్లు తగలడం చేత సంస్కారం ఉద్బుద్ధమయ్యి వెంటనే ఇట్ ఈస్ రెడీ టు స్ప్రౌట్ అండ్ దెన్ ఇట్ స్ప్రౌట్స్ అదేవిధంగా బ్రహ్మకి సృష్టి కాలం వచ్చేప్పటికీ ఆ కాలమే నీరు దానికి నీళ్లు పోయాలి కదండి బీజానికి నీళ్లు పోయాలి కదా మరి బ్రహ్మగారికి నీళ్ళు ఎవరికి వస్తారంటే కాలమే కాల భావనయే నీరు దానికి ఆ కాలం వచ్చేవరికి ఆ సంస్కారం వస్తుందంటే సో ఆ విధంగా బీజము ఉపచీయతే ఉక్షూర్ణతాం గెచ్చతి లైక్ బీజం అంకురమివ ఉక్షణతాం గెచ్చతి అక్కడ ఉత్తిపాద యషత కూడా చేర్చుకోవాలి అంకురము ఉత్పిపాదయుషతో బీజం ఇవ అంకురమును ఉత్పత్తి చేయాలని కోరే బీజము బీజం కోరుకుంటుందా అంటే హౌడీనా కోరుకుంటుందో కోరుకోదు నువ్వేం చెప్పగలవు ఇప్పుడు వృక్షం దగ్గరికి వృక్షానికి ఎలక్ట్రోడ్స్ పెట్టారు మందుగా ఎలక్ట్రోడ్స్ అవి పెడితే దాంట్లో ఆ మూమెంట్స్ ఆ సటిల్ మూమెంట్స్ ఎలక్ట్రికల్ ఫ్లో ఏదో ఉంటుంది కదండి మనం రికార్డు చేయొచ్చు సో చెట్టు గుండెలకి ఎలక్ట్రాక్స్ పెట్టి గుండె భవన్లో లేదో చెప్తారో లేదా అలాగే ఆ చెట్టుకి ఎలక్ట్రాక్స్ పెట్టారు పెట్టి అది రికార్డు చేస్తూ ఉంటుంది గొడ్డలు పుచ్చుకున్న దగ్గరికి వెళ్ళాడు అక్కడ టక టక్ టక ఆ నీడులు కొట్టేసుకుని ఒక రకమైన ఫీయర్ని అది ఆ గ్రాఫ్ చూపిస్తుంది ఇంకొకడు ఆ సరే గొడ్డలు వెనక్కి తీసేసాడు దాంతో మళ్ళీ గ్రాఫ్స్ స్టెబులైజ్ అయ్యాడు దన్న బకెట్లో నీళ్లు పూసుకుని వెళ్ళాడు ఇప్పుడు దెర్ ఈజ్ అన్ ఆపోజిట్ కైండ్ ఆఫ్ రియాక్షన్ ఒక హ్యాపీనెస్ని చెప్పేటువంటి రియాక్షన్ సో ట్రీస్ హ్యావ్ రెస్పాన్సెస్ ఇమోషన్స్ సంగీతం వాటికి చాలా అభిమాను క్లాసికల్ సంగీతాన్ని కనుక వాయిస్తే ఆ ఎలక్ట్రాడ్స్లో వచ్చే మార్కులు అవి కూడా బో ఈ ట్రీస్ ఎంజాయ్ చేసేస్తున్నాయి ఇది అని సో హౌడో బీజానికి అవుతిపాదమిష అంటే ఉత్పత్తిని చేయాలనే ఆకాంక్ష దానికి ఉంది సో నీరు తగిలేప్పటికీ ఆకాంక్ష బయటకు వచ్చింది నీరు లేకపోతే అంకురం రాదు కదా కాబట్టి నీరు వచ్చేదాకా అలా అలా ఖాళీగా ఉంది సో కాఫీ హోటల్ కనపడేదాకా కాఫీ మాట మనస్సులో లేదు కాఫీ హోటల్ కనపడి కనబడు దాకా సో ఫైటింగ్ లైక్ దాక్ ఆ ఉంటుంది సో ఆ నీరు తగిలేప్పటికీ ఆ సంస్కారం సో అంకురం ఉత్పిపాదయుషు బీజమివ అంకురాన్ని ఉత్పత్తి చేయాలనే కోరిక కలిగిన బీజమువలే బ్రహ్మ జగత్ ఉత్పిపాదయుషత్ ఇదం జగత్ ఉత్తిపాదయుషత్ ఈ జగత్తును ఉత్పత్తి చేయాలనే కోరిక కలగానే ఉచ్చూన్నతాంగిరసతి దానికి ఇంకో దృష్టాంతం సో అంకురము రాగానే బ్రహ్మ కారణం ఎందుకని నా నుండి ఈ జగత్తు పుట్టిందే కానీ ఇది దృష్టాంతం పుత్రమివ పిత హర్షే అంకురం వచ్చేప్పటికీ అంటే మగపిల్లవాడు పుట్టాడు అనేప్పటికీ ఇది స్వీక పంచి పెట్టడం వాళ్ళు పెడతాం ఇలా ఉంటాడు హర్షం ఎందుకంటే హీ ఎలోను మేనిఫెస్ట్ చేస్తాం ఆత్మాలో పుత్ర నామాసి సన్ లేదు తండ్రి కాదు So, he alone manifests, therefore, he, he swells with joy. What could a swell out of the world? Ananda ucce no ta ha gyacchati, wali ingo dhrushtha hama. And a bīja mi icce rane, marijaram jyosup kūtšanta re mo ne putra mi va pita har shena. It is so. So brahma bīja mo. Ankaraara getpon tada hiranyagarbha. Hiranyagarbha is the Ankara. ఎందుకంటే అంకురంలో మొత్తం జగత్తుకి కావలసిన సమాచారం అంతా అంకురంలో ఉంటుంది సో హిరణ్యగర్భాయి స్థితి అంకుర బ్రహ్మ బీజ ఒక వన్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఇంకో డిస్క్రిప్షన్ లో హిరణ్యగర్ భూమి బీజంగా చెప్పొచ్చు ఏంటి ఎనివే బీజానికి ముందున్న స్థితి బ్రహ్మ అని చెప్పచ్చు వివక్ష ఒకప్పుడు పరబ్రహ్మను అలా పక్కన పెట్టండి సుగుణ బ్రహ్మతో మనం వ్యవహారం చేద్దాం అనుకుని మీమాంస అప్పుడు హిరణ్య గర్భుడే బీజము అని అలా వ్యాఖ్యానిస్తారు ఒక కాకని బ్రహ్మను కూడా ఇంక్లూడ్ చేసుకున్నాడు ఓకే కేవడి బాధ బ్రహ్మను బీజం చేసి హిరణ్య గర్భుడు అంకురం చేయండి సో అలా డిపెండింగ్ అపాన్ ది కాంటెక్స్ట్ అదే అవాక్యం అయింది సో తపసా బ్రహ్మ ఇప్పుడు మంత్రం చూడండి తపహ అన్నం అభిజాయతే సో ఆ అంకురంగా ఉన్నటువంటి అంకురించిన బీజం నుంచి అన్నం అభిజాయతే అన్నం అన్నం అంటే నాకు నాకు గుర్తుంది ఆహా అవిజాయితే ఉత్పత్తి అవ్యాకృతము మంత్రాలని వ్యాఖ్యానం చేయటం కష్టం అవ్యాకృతము ఉద్భవించింది భాష్యాలంటే అర్థం దాంట్లో ఏం ప్రజ్ఞత సృష్టి స్థితి సంహార శక్తి విజ్ఞానవత్త ఉపచిత బ్రహ్మ అది తపహానే మాటక అదంత నిరూపం ఇంకా అన్నం అన్నం అద్య భుజ్యన్నం అవ్యాకృతం సాధారణం సంసారిచికీర్షితవస్థారూపేణ అభిజాయతే ఉత్పద్యతే తపోన్నమభిజాయతే సో తత అంటే దాని నుంచి దాని నుంచి అంటే బ్రహ్మణ ఎందుకంటే పూర్వవాక్యంలో ఉంది తపసా చేయతే బ్రహ్మ తతమాత్ బ్రహ్మ తత బ్రహ్మణ అయితే ఎటువంటి బ్రహ్మ ఎందుకంటే సర్వనామ ఒక విశిష్ట లక్షణముతో కూడిన దాన్ని కదా సో అటువంటి రాముడు సహ రామ అంటే అర్థం ఏంటి అటువంటి రాముడు ఎటువంటి రాముడు అంటే అంతకు ముందు వాచ్యవ చెప్పినటువంటి అదేవిధంగా ఎక్కడ కూడా ఆ బ్రహ్మ అంటే ఎటువంటి బ్రహ్మ ఉపచితాత్ బ్రహ్మ అలా ఉబ్బి బ్రహ్మ ఎందుకోసం ఉబ్బింది అంటే విజ్ఞాన శక్తి చేత ఉబ్బింది విజ్ఞానం చేత ఉబ్బుతుందండి మనిషి విజ్ఞానం ఉబ్బడానికి కూడా వెనకాల విజ్ఞానం ఉంటే ఉబ్బుతుంది విజ్ఞానం అయితే ఏం ఉబ్బుతుంది పండితుడికి చక్కటి సంస్కారం కలిగినటువంటి పది మంది విద్యార్థులు సభలుగా కనబడితే అలా ఉబ్బి మాట్లాడతారు ఓ పది మోనా మార్కెట్లో తీసుకెళ్లి పాలేసేయడం పండితుని ఏం ఉబ్బితే విప్పేస్తారు అక్కడ మూల ఉంటాడు సో రైల్లోనో ఇంకా రైల్లో పోని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో దానికి ఆ పరిస్థితి పండితుడికి ఉబ్బాలి అంటే వాడికి సరైనటువంటి సరైన స్థానం ఉంటే ఉబ్బు సో ఇప్పుడు బ్రహ్మ ఉపచిత ఎందుకని విజ్ఞానవత్త ఏం విజ్ఞానము ఆ సృష్టి స్థితి సంహారముల యొక్క శక్తిని ముందుకి తీసుకువచ్చేటువంటి ఆ సంకల్పము విజ్ఞానమంటే సంకల్పం దానిచేతన ఉగ్ర ఉన్నది ఏవం సర్వజ్ఞత సర్వజ్ఞము బ్రహ్మ సృష్టి శక్తి స్థితి శక్తి సంహార శక్తి వాటికి సంబంధించిన ప్రక్రియలు అదంతా కూడా బ్రహ్మకు తెలుసు సో జ్ఞానము శక్తి వంగనప్పుడే శక్తిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు జ్ఞానం నుంచి శక్తి వస్తుంది తపసా చీయతే బ్రహ్మ దగ్గర జ్ఞానంతో సరిపెట్టారు తతోన్నం అధికారితైన ఎప్పటికప్పుడే హి బ్రాతిన్ శక్తి అవసరమైనది పిచ్చారు జ్ఞానం నుంచి శక్తి ఉద్భవించింది కాబట్టి సర్వజ్ఞమైన బ్రహ్మ ఆ సర్వజ్ఞత్వం గుండా సర్వజ్ఞత సర్వజ్ఞ చేత మొగుట చే దాని నుంచి ఆ శక్తి ప్రకటమైనది ఏ శక్తి అంటే సృష్టి స్థితి సంహార శక్తి విజ్ఞాన సృష్టి స్థితి సంహారములకు కావలసినటువంటి క్రియాశక్తి శక్తి క్రియాశక్తి విజ్ఞానా నాలెడ్జ్ విజ్ఞాన శక్తి ఆ యొక్క సమాహారము చేత ఉపచీయతే ఆ ఉపచితమైన బ్రహ్మ ఉన్నది దాని నుండి తో బ్రహ్మణ ఆ దాని నుండి అన్నము జాయతే అభిజాయతే అన్నము పుట్టినది అన్నము అంటే అన్మానిఫెస్ట్ స్టేట్ అది ఈజ్ హిరణ్య గర్భ సో హిరణ్య గర్భ ఇజ్ అన్ మ్యానిఫెస్ట్ మేనిఫెస్ట్ ఎప్పుడవుతుంది ఆ అన్మానిఫెస్ట్ నుంచి నామరూపం వ్యాకరణమంతా అయితే అప్పుడు మ్యానిఫెస్టేషన్ అంట అది అన్మానిఫెస్ట్ అయితే అన్మానిఫెస్ట్ ఈజ్ అ రెలిటివ్ స్టేట్ అన్మానిఫెస్ట్ విచ్ ఈజ్ రెడీ టు మేనిఫెస్ట్ అన్మానిఫెస్ట్ సిటింగ్ మీద కారణర్ కాదు అన్మానిఫెస్ట్ రెడీకి మేనిఫెస్ట్ అదే అన్నారు ఆయన వ్యాచికీ దృషితావస్థ రూపేణ ఈ అన్మానిఫెస్టో అన్మానిఫెస్టో కూడా రెండు రకాలు ఇప్పుడు శనగలు ఉన్నాయనుకోండి రెండు శనగల్ని ఒక గిన్నెలో కోసి డబ్బాలో కోసి అటుకు మీద పెడితే వాటిని అన్మానిఫెస్ట్ శనగలు అని అన్నారు ఎందుకంటే అది అక్కడ మేనిఫెస్టేషన్ రెడీనెస్ లేదు అవి నేలలోపు వస్తే ఇబ్బంది చేయండి అప్పుడే దాన్ని మేనిఫెస్టో జరగలం బికాస్ ది ఆర్ రెడీ టు మేనిఫెస్టో సో వ్యాచికీర్షిత అవస్థ ది డిజైవ్ టు మేనిఫెస్టో వ్యాకరణము అంటే మేనిఫెస్టో యాచికీర్ష ఇవన్నీ సన్నంత ప్రయోగాలు కర్తుమిచ్చ ఏమిటవుతుంది చికీర్ష గంతుమి జిదమిష భోక్తుమి బుభుత్స పాటుమిచ్చ పిపాస ఉత్పాదయుతం ఇచ్చా ఉత్పిపాదయుష పైన వచ్చిందిగా సో అలాగనమాట వ్యాఖ్యాతుని ఇచ్చా యాచిఖ్యాస సో నిజ భాష్యకారుల ప్రయోగాలు ఇవన్నీ కూడా భాష్యకారులకి సన్నంత ఉంటే ప్రీతి అసలు మీద మీకు ఎలా తెలుసు అడిగితే మీరేమో విచారా అంటే భాష్యం చూస్తే తెలుస్తుంది సన్నంతాలు సన్నంతో అంటే వ్యాకరణంలో సన్న అనే వస్తుందండి అధ్యత వాళ్ళకి సో సన్నంతాలను ఆయన పుంఖాను పుంఖాలుగా ప్రయోగం చేసిస్తూ ఉంటారు అంతేకాహో ఇంటికి సన్నంతాలు అంటే ఇష్టమే అని అనిపిస్తుంది అలాగా ఆయనేమో కమంగళంలో మర్మదార నిలు పెట్టారు మరగాయ ప్రవేశం పెట్టారు ఇవన్నీ మనకి ఏం తెలుస్తాయండి అవన్నీ యూ కెనాట్ నో ఆల్ దోస్ థింగ్స్ దిజ్ ఆర్ హియర్ సే యూ కాన్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్ ఆయనకి సన్నంతాలు అంటే క్రియేటివ్ యూ కెన్ సే దాట్ అలాగా అలాగా ఆ అద్వైత అద్వైత తత్వాన్ని ఆ యూనిటీని అలాగా పట్టుదలతో ప్రేమతో విసుక్కోకుండా రిప్యుటేషన్ అవుతోందనే ఆలోచన పెట్టుకోకుండా అలా బోధిస్తూ ఉంటారు శంకరులు యూ కెన్ సే ఇలాంటివి ఏమైనా భాష్యాల నుంచి ఏదైనా కొన్ని అభిప్రాయాలు చెప్పగలుగుతాం ఆయనేమో ఈ ఆకాశం మీద వెళ్ళారు నా గాల్లో నడిచారు అంటే వాట్ యూ కెన్ సేబోట్ ఉంటుంది లైక్ దాట్ ఫస్ట్ సో వ్యాచికీర్షితావస్థ అభిజాయితే పుట్టింది అంటే వ్యాకర్తం ఇచ్చా వ్యాకరణము ఈ వ్యాకరణము అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి వ్యాకరణం అంటే గ్రామరే అనుకోండి బట్ ఈ గ్రామర్లో వ్యాకరణము ఇక్కడ వ్యాకరణమే నిన్న నామరూపే వ్యాకరవాణి వినారా మాట వ్యాకరణం వి ఆ కరణం అంటే చేయుట ఏమిటి చేయుట ఆ అన్ని వైపులా విశేషంగా ఆ సమంతా ఎంటైర్లీ బి అంటే డివైడెడ్ డివైడెడ్ డివైడెడ్ సో బ్రహ్మ పంచభూతములుగా మళ్ళీ పంచభూతాలు మరోగా మరోగా మరోగా అలాగ విడిపోవడం పేరే వ్యాకరణము మేనిఫెస్టేషన్ మరి గ్రామర్ లో అలా ఎందుకంటారు దాన్ని గ్రామర్ వ్యాకరణం అని వచ్చింది బికాస్ దేర్ ఆల్సో ఇది దిస్ ఆఫ్ ఎ థింగ్ అకారాంత పుణ్యంగో రామశబ్దామ అని ఉంది ఇంకా వ్యాకరణం మొదలు రామ రామో రామాహ ఎన్నయే మూడయే హే రామ హే రామో హే రామాహ ఆరు రామం రామో రామాన్న తొమ్మిది ఇలాగే ఇలాగే అల్లగా వెళ్ళల్లో తిరుగుతూ ఉంటుంది కదా దాని పేరు వ్యాకరణం ఒక్క రామాన్ని పట్టుకుని ఎన్ని చేసేమో చూడండి సో మేనిఫెస్టేషన్ రామా నుంచే వస్తాయి ఇవన్నీ కూడా రామా ఇస్ ది బేస్ ఆల్ దిస్ ఈజ్ ఎ మోడిఫికేషన్ ఆఫ్ దట్ రామా అని హెన్స్ తీసుకెళ్ళి వ్యాకరణం ఇక్కడ కూడా ఒక్క అంకురం ఉంటుంది చిన్న స్ట్రోక్ ఉంటుంది శనగది నోట్లో వేసుకుంటే ఏమీ లేదు ఇలా ఓసారి నవ్విలేస్తే అయిపోయింది ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి నీకు శరీరం బొట్టేస్తే అన్ని కూడా విడిపోయాయి అదే నేలలో వేసారనుకోండి మధ్యా తమాషా దక్షణ పడతాయి సో మొన్నాటికి ఆ అంకురము తెల్లగా ఉన్న అంకురంలో క్లోరోఫిల్ వస్తుంది ఎక్కడి నుంచి క్లోరోఫిల్ని సెంతసైజ్ చేశాడు క్లోరోఫిల్ అనే మాలిక్యూల్ని ఆయన రాబర్ట్ ఉడ్వాడ్ అనే ఆయన సెంతసైజ్ చేశాడు హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంత సెంతసైజ్ చేశాడో ఒప్పేస్తారు అంతా యాభై మిల్లీగ్రామ్ సెంతసైజ్ చేశాడు ఒకటి అఫిట్లో పెట్టేది దాన్ని టెట్రోహేడ్రన్ అనేటువంటి జర్నల్లో రెండు వందల పేజీలు పేపర్ ఈ పని చేసిన పదేళ్లకు ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఎంత గొప్ప విషయం ఆ పనిని ఈ అంకురము మొన్నాటికి పూర్తి చేస్తుంది ఎంత శక్తి దాంట్లో ఎంత గ్లోరీ అమేజింగ్ అలాగా ఎప్పుడు అలా వండర్ అవుతాం భక్తుడి యొక్క లక్షణం ఉండదు ఏమునండి శనగదనండి మొక్క వచ్చిందండి నోట్లో వేసుకున్నామండి అంటే దాంట్లో సంసారమే అమేజింగ్ మై బిజినెస్ క్లోరోఫిల్ వచ్చింది క్లోరోఫిల్ మాల్క్యూల్ స్ట్రక్చర్ నేను ఇక్కడ వేసాను అనుకోండి మీరు అలా కళ్ళు అప్పగించి చూడాల్సి ఉంటుంది నైట్రోజన్ కార్బన్ హైడ్రోజన్ చాలా ఎలాబొరేట్ మాలిక్యూల్ ఎంత ఎలాబొరేట్ అంటే అది ఒక జీవితకాలం క్లోరోఫిల్ని స్టడీ చేసిన సైంటిస్టులు ఉన్నారు అలాగంటే క్లోరోఫిల్ మాలిక్యూల్ని ఈ అంకురము కొద్ది గంటల్లో నిర్మాణం చేసి మొన్నాటికా అంకురం పచ్చగా అవుతుంది ఇంకో రోజు అభిప్రాయం రెండు అలా అలా వ్యాకరణం అయిపోతుంది దాని పేరు వ్యాకరణం అలాగే ఇక్కడ కూడా హిరణ్య గర్భుడు అవ్యాకృతాలు వస్తాయి హిరణ్య గర్భుడని నేను అంటున్నాను అన్న శబ్దం చేత హిరణ్య గర్భుడు అని ఇంకా భవిష్యత్ అన్నారు లేదో అన్న అనబోతున్నారు ఓహో ఆయన అన్నా ప్రాణహారిద్య హిరణ్య గర్భుడు అంటున్నారు అన్నం హిరణ్య గర్భుడు అంత లేదు ఇంకో కూడా హిరణ్య గర్భుడిని అంకుంటే కూల్చారు అజ్ఞాతం నేను కంగారు పడ్డాను అవ్యాకృతావస్థ అన్మానిఫెస్టో బట్ రడీ టు మేనిఫెస్ట్ సృష్టి కాలం కాలేదనుకోండి బ్రహ్మ ఇజ్ ఇట్ అన్మానిఫెస్టో డోన్ బాగా సృష్టి అనేది ఒకటి ఇంటే మేనిఫెస్టో అన్మానిఫెస్టో అండ్ దెర్ ఇస్ నో సృష్టి ఇన్ ది పిక్చర్ అన్మానిఫెస్టో మేనిఫెస్టో అనే మాటకే సందర్భంలో ఇది నిర్గుణం బ్రహ్మ నో రబీ టు మేనిఫెస్ట్ సగుణం బ్రహ్మ అండ్ నౌ ఇట్ ఈజ్ అబౌట్ టు మేనిఫెస్ట్ అవ్యాకృత బ్రహ్మ దానికి అన్నము అని పేరు అవ్యాకృత అవస్థ ఈ అవ్యాకృత అవస్థకు అన్నం అని ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చిందంటే ఇప్పుడు నేను మీకు చెప్తూ ఈ శనగ మొక్కల్లో ఈ శనగ మొక్క పూర్తిగా వికసించింది పెరిగింది ఇప్పుడు దాని ఆకులు ఉన్నాయి ఆ ఆకుల యొక్క మూలమేది అంటే ఈ అంకురము అంకురంతో చెప్పండి గంగు దగ్గర వద్దు అంకురం దగ్గర దాకా కదా ఈ ఆకులు ఎక్కడి నుంచి పుట్టాయి అంకురము కాండ ఎక్కడి నుంచి పుట్టింది అంకురము పువ్వులు పువ్వులు వస్తాయి శనగ పువ్వులు పచ్చగా ఉంటాయి అవి ఎక్కడి నుంచి పుట్టాయి అంకురము గిన్నె వస్తుంది ఆ గిన్నె ఎక్కడి నుంచి పుట్టింది అంకురము గిన్నె మీద ఉండేటువంటి స్కిన్ ఎక్కడి పుచ్చి పుట్టింది అంకురం అంటే ఆ శనగ మొక్కలో ఉండే డివిజన్స్ ఎన్ని ఉన్నాయో వాటి అన్నిటికీ మూలము ఈ అంకురమే అంటే ఆ డివిజన్స్ అంటే ఒక్కొక్క అంశమే ఆకులు ఆకులు చిగుళ్ళు తర్వాత కాండము పొడక తొడిమ పువ్వు ఇవన్నీ కూడా దే ఓ దేర్ ఆరిజిన్ టు దట్ స్ప్రౌండ్ ఇప్పుడు పువ్వులో ఉన్నటువంటి ప్రాణశక్తి దాంట్లో ఉండే ఆ